ఆ తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యి అతనికి ఏమో వివాహం అవుతుంది అమ్మాయిని పెళ్ళాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొంతకాలానికి వీళ్ళకి సంతానం కలుగుతారు ముగ్గురు పిల్లలు ఇల్లు పొలాలు భూములు శిస్టు ధనం అన్నీ ఉంటాయి ముగ్గురు సంతానం కలుగుతుంది అత్తమామలు పెద్దవాళ్ళు అవుతారు మొట్టమొదటి మామగారు తర్వాత అత్తగారు ఏదో ఒక క్రమంలో వాళ్ళిద్దరూ స్వర్గాన్ని చేరుకుంటారు ఆ కర్మకానంతా ఈయనే చేస్తాయి వాళ్ళకు ఒక్కటే కుదురుగా కాబట్టి ఇతనే కొడుకు తరఫున దౌహిత్రుడి తరఫున ఇతనే కర్మకారినంతా చేసి వాళ్ళని స్వర్గానికి పంపిస్తారు ఈలోపులో తుఫాన్ వస్తుంది అక్కడ అప్పట్లో అవనిగడ్డలో తుఫాన్ వచ్చింది చూడండి ఈ మధ్యన అమెరికాలో కట్రీనా తుఫాన్ వచ్చింది లేదా జపాన్లో సునానీ వచ్చింది అలాంటిది ఏదో వస్తుంది పొంగి ఆ ఆ గ్రామం అల్లిపోతాయి ఇతను ఇతని భార్య ఇతని పిల్లలు ఇతని కళ్ళ ముందే పిల్లలు పోతారు భార్య పోతుంది సంపద పోతుంది అన్నీ పోతుంది అన్నీ పోతాయి పోతే ఇతను ఒక్కడో నిలబడి ఉంటాడు చుట్టూ శ్మశానంలాగా మిగులు ఉంటుంది ఆ నది మాత్రం అలాగా ప్రవహిస్తూ ఉంది ఏ నది ఏ ఉద్ధృతంగా పది రెట్లు పొంగి అంతా ముంచేసి సర్వనాశనం చేసింది అదే నది ఇప్పుడు ఏమీ అలా సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది వరద పోయిన తర్వాత నది చూస్తే ఈ నదేనా బుడమేర నుంది విజయవాడ దగ్గర అది మొత్తం కృష్ణరంగ గన్నవరం అన్నీ ముంచెత్తేస్తుంది కానీ మామూలు అప్పుడు మీరు గోదావరి ట్రైన్లో వెళ్తే బుడమేర ఎక్కడంటే ఓపెసరంత ఉంటుంది అదే నది అలా ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు నారద అని ఒక కేక వినపడుతుంది అప్పుడు ఎవడు నన్నెవటరా పిలుస్తున్నాడని చెప్పేసి ఆ కేక వచ్చిన దిశలో వెళ్తే ఏవయా మంచినీళ్ళు తీసుకొస్తానని వెళ్ళావు ఏది నీ చేతులు ఉక్జోతులు ఉన్నాయి మంచినీళ్ళు తీసుకురాలేదు పాత్ర ఏమైందని అడుగుతాడా అంటే అప్పుడు భారతడికి అత్యాశ్చర్యం కలిగి ఒక జీవితకాలం సుఖదుఖాలు రాగద్వేషాలు భయాలు కామనలు అన్నీ ఒక మొత్తం సంసారం వెళ్ళిపోయిందే ఎలా సంభవమైంది నేను ఒక్కడిని మిగిలి ఉన్నాను ఇప్పుడు అవన్నీ వచ్చాయి అన్నీ పోయాయి నేను ఒక్కడిని మిగిలి ఉన్నాను ఏమంటావు ఇది ఏమిటంటా శ్రీకృష్ణ అని అడిగితే దీని పేరే మాయా అని చెప్తాను ఇది నాకు ఒక కథలా అనిపించదు నేను ఎప్పుడూ కథలో నాకు అనిపించలేదు ఇది నేను విన్నప్పుడు ఐ వాజ్ సన్ స్టన్ అయిపోయాడు నెత్తి మీద ఏదో చుట్టు పెట్టుకొట్టినట్టు అనిపించింది స్టన్ ఎందుకో తెలుస్తున్నాండి ఇట్ ఈజ్ సో రియల్ ఇట్ ఈస్ సో రియల్ అంత రియల్ అది ఇది ఎంత రియల్ అంటే ఈ చుట్టూ ప్రపంచం యొక్క రియాలిటీ అసలు రియల్ కాదు అది ఇదే దిస్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ అంత సత్యమైన గాథ ఇంకొకటి నేను చూడలేదు దట్ ఈస్ ఇంత ప్రాక్టికల్గా సత్యాన్ని చెప్పిన గాథ ఇంకొకటి జగత్తు సత్యం అనేటువంటి భ్రమలో ఉన్నవాడికి ఈ కథ వాడు అర్థం చేసుకోలేడు వాడు అనుకుంటాడు కథ నాకు తెలిసిందని ఇంకా వాడికి తెలియ తెలి కాబట్టి దాన్ని తిరస్కరిస్తే వీడు ఒక్కడూ మిగులు ఉంటాడు ఇక్కడ నారదుడు ఒక్కడే మిగిలేడు అంతా పోయాక తను ఒక్కడే మిగిలేడు అలాగే ఈ జగత్తు అన్యంగా ఉన్నది వీళ్ళు అన్యంగా ఉన్నారు వాళ్ళు అన్యంగా ఉన్నారు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు ఇది నాకు లేదు అది నాకుంది అని మీరు దేహంతో మమేకమే మీకల్లా భాషించింది అదంతా తిరస్కృతం అయిపోతే తాను మిగిలి ఉంటాడు నేను ఒక్కడనే ఉన్నాను ఉన్నది నేను మాత్రమే ఇంక ఏదీ లేదు అని వీడికి తెలుస్తుంది ఆ నేను ఆ ఆత్మ అది పూర్ణమై ఉంటుంది పూర్ణమేవ అవశిష్యతే ఈ పూర్ణ ఎలా ఉంటుందో తెలుసునండి అనంతరం అబాహ్యం ఎప్పుడూ కూడా ముందు చేతనే మీకు అన్యత్వాల భాష చాలా ముఖ్యం మీరు ఒక దోహంలో కూర్చోవాలి కూర్చొని ఆ మనస్సుతోటి ఆ ఇంద్రియాలతోటి మీరు అధ్యాస చెందాలి ఈ మనస్సు నేను ఈ ఇంద్రియాలు నేను అని ఐడెంటిఫై అవ్వాలి అప్పుడే మీకు ఈ అన్యంగా భాషిస్తుంది ఇతరంగా అన్యము ఉంటే ఇతరమే అనేకంగా భాషిస్తుంది అన్యంగా భాషిస్తుంది మిమ్మల్ని భయపెట్టి ఒకప్పుడు కనపడుతుంది మీకు కోరికను కలిగించి ఇట్లా ఇంకోప్పుడు ఈ జగత్తు అలా ఎప్పుడో తెలుసు ఈ బాడీలో మీరు మమేకం అవ్వాలి ఆ ఇంద్రియాలతోటి ఆ మనస్సుతో జగత్తును చూడాలి అప్పుడే మీకు అన్యత్ అన్యత్వము భాషిస్తుంది అప్పుడే ఇది నేను ఇది నేను కానిది ఇది లోపల అది బయట కొంతమంది ఏం చేస్తారంటే ఏది వచ్చినా లోపల పెట్టేసుకుంటాడు ఏది ఉన్నా లోపల పెట్టేయమంటాడు లోపల పెట్టేస్తే ఇంకా వాడితే లోపల అది బయట బయట వెళ్ళదు లోపల లోపల పెట్టేయమంట ఏదైనా ఇప్పుడు రోడ్డు వేయడానికని పల్లెటూళ్ళలో ఇండియా ఇలాగే ఏడిచింది ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది వాడు రోడ్డు వేస్తాడు రోడ్డు వేయాలంటే ఏం చేస్తాడు ముందు కంకర తీసుకొచ్చి పోసి వెళ్ళిపోతాడు ఆ కంకర ఎక్కడ పోస్తాడు రోడ్డులో మధ్యలో పోస్తాడు దాన్ని ఆ కంకర పోసిన ఆరు నెలల దగ్గర ఆ గు అలాగే ఉంటుంది ఆ కంకర గుట్ట అలాగే ఉంటుంది ఎక్కడికి పోతుంది ఎవరైతే ముందు కంకర పోసేసి వెళ్ళిపోతాడు పోసి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఒకడు ఆ ట్రెఫిజియం లాంటివి తీసుకొచ్చి ఆ కంకర్ని కరెక్ట్ షేప్లో సర్ది ఇంకొకటి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎప్పటికో ఆరు మాసాలకు వచ్చి తవ్వి వెళ్ళిపోతారు కొంతమంది ఆ తవ్వేసిన మళ్ళీ వారానికో రెండు వారాలకు వచ్చి అప్పుడు ఈ కంకర్ని ఆ తవ్విన చోట సర్దుతారు వెళ్ళే వీళ్ళు కమపాయ ఉన్నాం నాటి వేట్లు పుట్టే రోడ్డు యూనో హౌదే పుట్టే రెండు నేను చూశాను కాబట్టి చెప్తున్నా హౌదే పుట్టే రోడ్డు వాడు మెషిన్ వేసుకొస్తాడు రోడ్డుని తవ్వుతాడు నుండి సగం రోడ్డుని తవ్వుతాడు మిగతా సగంలో ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది దాన్ని రెగ్యులేట్ చేసుకుంటాడు సగం రోడ్డు తగుతాడు ఒక గంట నర రెండు గంటల్లో తగుతాడు తగుణాలు చేస్తాడు ఇంకో అరగంటలో అప్పుడు రోడ్డు వేయడం ప్రారంభించేస్తాడు సాయంకాలం అనేప్పుడు రోడ్డు వేసేస్తాడు వేసేసి క్లీనప్ చేసి మార్పులు పెట్టేసి అది ఇంకా ఏమీ మిగల్చడు అన్నీ క్లీనప్ చేసుకుని వెళ్ళిపోతాడు వాడు పది మంది వస్తారు పది మంది వెళ్ళిపోతారు అది రోడ్డు వేడే ఉంటాయి ఇలా వేస్తారు వల్ల డైక్రేషన్ ఆ గుట్టలో ఈ రాళ్ళు ఉంటాయి కదా అవి ఈ వీడు గుట్టలో పోసుకుని ఇంట్లో కొనుకుంటారు ఊరికే దొరికిందే దేనికే ఉపయోగపడుతుంది లోపలు పెట్టేది ఇది అంతరము అది బాహ్యము బాహ్యం మంది కాదు అంతరం మంది ఆత్మస్వరూపం తెలిసిన వాడికి ఈ అంతరము ఈ బాహ్యము అనే తేడా ఉన్నది ఆ తేడా ఏ మన దగ్గర ఉన్నది అందరిది అందరి దగ్గర ఉన్నది మనది అందరూ ఆత్మభూతిగానే భాషిస్తూ ఉంటారు దీంతో పరాయి వాడిని వాడు ఎవడు లేనే లేడు కాబట్టి అంతరము బాహ్యము అనే తేడా తెలియదు గొప్ప సైకలాజికల్ ప్రిన్సిపల్ మన దృష్టిలో ఇది నాది ఇది నాది కాదు అనే తేడా అయం నిజ పరోవేతి గణనా లఘుచేత సా వీడు మనవాడు వీడు పైవాడు పైవాడు అనేవాడు ఎవడూ ఉండడు అందరూ మనవాడే అందరి సుఖం మన సుఖం అందరి దుఃఖం మన దుఃఖం అది ఆ పూర్ణత్వం ఆ పూర్ణత్వంలో అంతర బాహ్య అనే డివిజన్స్ ఆ అడ్డుగోడలు ఉండవు అనంతరం అబాహ్యం ప్రజ్ఞానఘనైకరస్వభావం అది మిగిలింది ఏంటి మిగిలింది ఆత్మ నేను మిగిలేను నేనంటే ఏంటండి నేను యొక్క స్వభావం అంటే స్వరూపం ఆ నేను యొక్క స్వరూపం ఏమిటండి తెలివి ప్రజ్ఞానం ప్రజ్ఞానం అంటే ఒక డెఫినెషన్ ఉంది ఆ శ్లోకం గుర్తు లేదు నాకు మంచి డెఫినేషన్ విద్యారణించిన డెఫినేషన్ ఏమో అని గుర్తు నాకు దేనితోటి వీడు కంటితో చూస్తున్నాడు దేని వలన కంటితోటి రూపాన్ని చూస్తున్నాడు దేని వలన చెవితో శబ్దాన్ని తెలుసుకుంటున్నాడు దేని వలన మనస్సుతో ఇమోషన్స్ని చేస్తున్నాడు దేనివలన బుద్ధితోటి శాస్త్రాలని వాటిని వ్యాకరణ మొదలైనవి తెలుసుకుంటున్నాడో అది ప్రజ్ఞానము అర్థమైందండి అది ప్రజ్ఞానం ఏమండి ఇప్పుడు కంటితో చూస్తే రూపజ్ఞానం కలిగింది చెవితో వింటే శబ్దజ్ఞానం కలిగింది ప్రజ్ఞానం ముక్కల కింద అయిపోయి మీకు రూపజ్ఞానం శబ్దజ్ఞానం కలుగుతుందా లేక ప్రజ్ఞానము ఏకరసంగా ఉంటూనే ఆ తెలివి ఆ తెలివి అది ఆకాశము అంటే అది ముక్కలు అవ్వదు మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి ఇల్లు కొట్టుకోవడం గోడలు పెట్టి ఆకాశాన్ని కొంత సొంతం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అలా చేసినప్పుడు ఆకాశం ముక్కల అయ్యి మీకో ముక్క దొరికిందా అద్దయ ఆకాశం ముక్కలు అవ్వదు మీరు గోడ కడితే ఆ గోడకి యువతల వైపు అవతల వైపు పైన కింద మధ్యలో అంతా అదే ఉంటుంది మొక్కలు అవద్దు అది అలాగే తెలివి ఆ తెలివిలో రూపం తెలిసింది ఆ తెలివి మొక్కలవాలా తెలివి తెలివిగానే ఉంది ప్రజ్ఞానంలో మారిపోయింది శబ్దం తెలిసింది ప్రజ్ఞానంలో మారిపోయింది ఎవరో తిట్టేటండి ప్రజ్ఞానంలో వీడు నన్ను తింటుతున్నాడు అని తెలిసింది ఇంకొకడు పొగిడేడండి ప్రజ్ఞానంలో వీళ్ళన్ను పొగుడుతున్నాడు అని తెలిసింది ఇప్పుడు ప్రజ్ఞానం రెండు ముక్కల కింద అయ్యి ఈ తిట్టుటా పొగుడుటా తెలిసిందా లేదు ప్రజ్ఞానం ఏకరసంగా ప్రజ్ఞానంగానే ఉంటూ అది అన్నీ దాని ప్రజ్ఞానం రెండు ముక్కలు అవ్వలేదు అంటే అర్థం ఏంటో తెలుసునండి ఈ ఆపోజిట్స్ అనిత్యము అసత్యము ఈ ద్వంద్వం గనక సత్యమే అయితే ఆ ప్రజ్ఞానం రెండు ముక్కలు అవ్వాల్సిందే ఆ ప్రజ్ఞానం ఎప్పుడూ రెండు ముక్కలు అవ్వదు అంచేతనే మీరు పది చెట్టండి వంద చెట్లు తినండి రాత్రి కడుక్కు భోజనం చేసి కొడుకు నిద్ర లేచినప్పుడు ఉండే ఆ తెలివి ఆ ప్రజ్ఞానము దాంట్లో ఈ ఈ చిట్టులో ఉండవు ఆ పొగడ్లో ఉండవు ఈ సుఖాలుండవు దుఃఖాలున్నావు ఏముండవు ఆ తిట్టుకున్నప్పుడు అవన్నీ ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఆ తెలివి అది ఏకరసము అది ఘనము అంటే ఆ తెలివి తప్ప ఇంకేమీ లేదు దాంట్లో తెలివియే ఉంది శబ్దం వచ్చింది పోయింది ఆ శబ్దం దాని మీద ఒక ముద్ర వేసిందా లేదు రూపం వచ్చింది పోయింది రూపం ఏమైనా ముద్ర వేసిందా లేదు అది ఘనము అంటే అర్థం ఏంటంటే అన్ని శబ్దాలనే అదే ప్రకాశింపజేసింది అన్ని రూపాలనే అదే ప్రకాశింపజేసింది తన ఎందు ఏ రూపాలని మిగుల్చుకోలేదు ఏ శబ్దాలని మిగుల్చుకోలేదు ఏ జ్ఞానాల్ని మిగుల్చుకోలేదు అలాగా ఒక ఘనీభవించిన ఏకరసమైన హద్దులు లేని ఎందుకు హద్దులు ఎందుకు లేవు అంటే సకలమైన హద్దులను ప్రకాశింపజేస్తుంది కానీ తన ఎందు హద్దులేమీ ఉండవు హద్దులను వ్యాపించి ఉంటుంది దేశాన్ని ప్రకాశింపజేస్తుంది కాలాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ దేశకాలములకు అతీతంగా ఉంటుంది అది ప్రజ్ఞానము అది ఏకరసము అది ఘనము అది మిగిలి ఉంటుంది మీది అన్యత్మ భాషాన్ని తిరస్కరిస్తే అదే మిగిలి ఉంటుంది దాంట్లో రెండు అనే డివిజన్ ఉండదు కేవలం అలా కేవలంగా మిగిలి ఉంటారు అహమస్మి అన్నట్టుగా మిగిలి ఉంటారు మామూలుగా అయితే అహమస్మి ఘటహాస్తి అంటాడు నేనున్నాను ఘటం ఉన్నది అంటాడు అక్కడ కేవలం ఏం లేదు మొక్కలై ఉన్నది అలా కాదు అంటే ఇంకా ఏదైనా ఉన్న లేదు జగత్ జగత్తు లేదు ఈశ్వరుడు మాట ఈశ్వరుడు కూడా అహమే అహం భిన్నంగా ఉంటాడే ఈశ్వరుడు అహమస్మిలోనే ఉన్నాడు ఈశ్వరుడు కూడా అలా అది కేవలం అంటే కాబట్టి అటువంటి అశుద్ధ చైతన్య రూపంగా మిగిలి ఉంటుంది దానికి బ్రహ్మ అని పేరు పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే ఈ అజ్ఞానకల్పితములైన భేదాలనన్నింటినీ త్రోసిపుత్సగా మిగిలి ఉండేదే బ్రహ్మ పూర్ణమేవా అవశిష్యతే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమే భేత్ తస్మాత్ తత్సర్వమభవత్ అంత్రస అర్థ్మూ బ్రాహ్మణమున ఒకటింది ప్రథమాధ్యాయంలో నాలుగో బ్రాహ్మణం అక్కడ రిఫరెన్స్ ఇచ్చినట్లున్నాం కదా ఒకటి నాలుగు పది ఆ నాలుగో బ్రాహ్మణానికి బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అని చెప్పారు దాంట్లో పదో మంత్రం ఆరంభంలో బ్రహ్మయే గలదు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కథకి ఆరంభంలో ఎవడున్నారు నారదుడు ఉన్నాడు సంతంలో ఎవడున్నాడు నారదుడు ఉన్నాడు మధ్యలో బోల్డ్ సంసారం వెళ్ళిపోయింది అలాగే కదా అలాగే బ్రహ్మయే ఉండాను బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ బ్రహ్మయే ఉండను మరి ఈ జగత్తు ఈ జగత్తంతా బ్రహ్మయందే ఉండను బ్రహ్మగానే ఉండను బ్రహ్మ కంటే ఇంకా వేరే ఏమీ లేదు ఈ ఆభరణాలన్నీ చేయకముందు ఈ ఆభరణాలన్నీ ఎలా ఉన్నాయంటే బంగారంలాగే ఉన్నాయి అవన్నీ కూడా బంగారం ఉన్నదే ఉన్నాయి బంగారమే అయి ఉన్నాయి ఉండేడివి కాబట్టి ఈ జగత్తంతా కూడా ఇదం అగ్రే సృష్టికి పూర్వము బ్రహ్మగానే ఉండను ఏమండి ఆ బ్రహ్మ ఈ జగత్తును చూశాడు చూసి భయపడ్డాడు కార్యబ్రహ్మ భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడో తెలిసినా ఇది నాకంటే అన్యంగా ఉందే అని భయపడ్డాడు ఇతరంగా ఉంది కదా భయపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు మీ ఇంట్లోకి వెళ్ళారనుకోండి మీకు భయం అయ్యేది ఎందుకని అది మీలో భాగం మీకంటే భిన్నంగా అనిపించదు అదే రాజుగారు కోటకు వెళ్ళారనుకోండి అబోహో భయం వస్తుంది ఎందుకంటే అవి కనపడేది మీకంటే భిన్నంగా భాషిస్తుంది అలాగే ఈ బ్రహ్మ ఈ కార్యబ్రహ్మకి ఈ జగత్తంతా కూడా అన్యంగా భాషించింది ఎవరంటూ భయపడ భయపడి భయపడక్కర్లేదు అని చెప్పివాడు ఎవడు ఉంటాడు బ్రహ్మ ఒక్కటే ఎవరు ఏం లేదుగా ఎవడు చెప్పడండి ఇప్పుడు మీకైనా ఎవడో పైవాడు వచ్చి చెప్తున్నట్టనిపిస్తుంది ఎవడూ చెప్పడం పైవాడు చెప్పడం అన్నది అది ఇన్సిడెంటల్ అలా అనిపిస్తుంది ఆ మాయలో భాగం ఉంది సత్యం ఏమిటంటే మీకు అది స్ఫురిస్తుంది తడుక్కుమంటుంది అది సత్యం ఎప్పుడైనా అంటే ఆ బ్రహ్మ భయపడ్డాడు కార్యబ్రహ్మ భయపడి ఏమిటబ్బా ఇలా భయం ఈ జగత్తు నాకంటే భిన్నంగా ఉందా అని ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని అబ్బే ఈ న్యూ హింస తద ఆత్మానమేవ ఇది తనకంటే భిన్నంగా భాషించిన ఈ జగత్తుని చూశారా ఇది భిన్నం కాదు అది ఆత్మస్వరూపమే అని తెలుసుకుంది ఎప్పుడైతే ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నాడో తస్మాత్ త సర్వం అభవత్ ఆ బ్రహ్మ సర్వమైపోయింది అంతకు ముందు సర్వమే మధ్యలో అజ్ఞానం చేత అన్యముగా భాషించే అజ్ఞానం పోయి జ్ఞానం కలిగిన తానే ఈ సర్వము అని తెలుసుకున్నాడు దీనికే సర్వాత్మభావము అని పేరు అదే మోక్షము అక్కడ ఏ విషయాన్ని చెప్పారో అది ఈ పూర్ణమద పూర్ణమిదం అనే మంత్రం యొక్క అర్థము ఒకటి ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు మీరు నేను జీవు నే అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే ఆ భూతమాత్రోపాధి సంసర్గం చేత నేను వేరు ఈ సర్వము వేరు అని మీరు అనుకున్నారు ఏమండి ఈ ఈశ్వరుడు సర్వంలో భాగంగా ఉంటాడు సర్వరూపుడే ఉన్నాడు ఈశ్వరుడు ఇంకా ఈశ్వరుని వేరే కౌంట్ చేయొద్దు ఎందుకంటే సర్వ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు నేను మాత్రం వేరే ఉన్నాను అని మీరు అనుకున్నారు ఆ అనుకున్నప్పుడు కూడా మీరు ఆ పూర్ణుడే మీరు అపూర్ణుడై ఉండి నేను అపూర్ణుడు అనుకోలేదు అపూర్ణుడై ఉండి అపూర్ణుడు అనుకుంటే దాన్ని అజ్ఞానం అని దాన్ని జ్ఞానం అనే అంటారు ఈ ద్వైతవాదులకి ఏది పుస్తకం ద్వైతులు అంటారు అజ్ఞానంలో ఉన్నాడు అంటారు ఇంకా అజ్ఞానం ఏమిట్రా వాడు అపూర్ణుడు అవ్వంటున్నావు వాడు అపూర్ణుడనే వాడు అనుకుంటున్నాడు ఇంకా అజ్ఞానం ఏమిటి తలకాయ ఇంకా జ్ఞానం ఏం లేదు కర్మా ఉపాసన ఉన్నాయి కర్మా ఉపాసన చేసుకోండి ఈ జ్ఞానం కోళ్ళ అంటే కాదు జ్ఞానం కావాలి జ్ఞానం ఇంకా నీకు జ్ఞానానికి తావు ఏమున్నది వాడు అపూర్ణుడు అపూర్ణుడుగానే ఉడికి అదే అనుకుంటున్నాడు ఇంకా జ్ఞానం ఏముంది అక్కడ అబ్బాబ్బబ్బా ఎంత మిశ్చీఫ్ అంటే అంత మిశ్చీఫే ఈ బేసిక్ పాయింట్ సెటిల్ చేయడు దీన్ని ఈ బేసిక్ పాయింట్ మీరు సెటిల్ చేయడు సెటిల్ చేయకుండా చూడు నేను నీకు మంగళాశాసనం చేస్తాను నువ్వు నాకేమో సేవ చేయ అదేమిటి దగ్గర ఇద్దరు నిలబడి ఉంటారు వాళ్ళిద్దరినీ దాటించడానికి నేను ఉపయోగం ఇలా దాంట్లోకి దీంట్లో పట్టుకుపోతాడు ఇంకా ఇంకో దాంట్లోకి ఎక్కడికో పట్టుకుపోతాడు ఏవో స్టోరీలో పట్టుకుపోతాడు ఇంకా స్టోరీలోకి పట్టుకెళ్ళిపోతే ఇది వాత్కల్యుడు ఎందుకంటే అది ఒక స్టోరీలే కదా వాళ్ళు వాళ్ళ ఒక ఫైవ్ స్టోరీలేం కావు కాబట్టి జబా ఇచ్చి ఏ ఈ స్టోరీలు ఏం చెప్పగలడానికి మనసు ఒప్పదు ఎందుకు లేళ్లే మన శుభ్రంజు పాటు చేయాలి ఏదో ఫోన్లే ఆశ్చర్యలు గురించి వెళ్దాం ఏదో రాబడు దృష్టిలో కదా కానీ అనే సంతోషం స్టోరీలో కూడా పోతాయి ఒళ్ళో అడిగారు గోపికల గురించి ఒళ్ళో అడిగారు కూడా ఉండే సత్సంగంలోనే అక్కడ ఆ టైం కూడా వచ్చింది శుభ్రంగా ఆ గోపికా తత్వాన్ని గురించి స్పష్టంగా చెప్పాం ఎందుకంటే లేకపోతే ఏం చేస్తాడంటే వీళ్ళు డ్యాన్స్లో కొట్టబోతాడు డ్యాన్స్ చేస్తారు వాళ్ళని తప్పుట్లో కొట్టాలి లేకపోతే వాళ్ళకు కూడా లేచి నిలబడి డ్యాన్స్ చేయొచ్చు ఆఖరికి శ్రీకృష్ణుడు ఏమిటంటే డ్యాన్స్ డ్యాన్స్ చేయర్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్స్ చేయర్ అనే సెటిల్మెంట్కి తీసుకొస్తారు అసలు పాయింట్ వదిలిపెట్టేసి అలా ఏటేటో పోతాడు నేను చెప్పింది నాకు అలా అనిపించింది కాబట్టిన్న ఆరంభంలోనే వీడు పూర్ణుడు మీరు మీరు జీవుడుగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీరు జీవుడేం కాదు మీరు పూర్ణుడే పూర్ణుడే వీళ్ళు భూతమాత్ర సంసర్గోపాధి చేత భ్రమపడి అన్యముగా భాషిస్తున్న టైంలో మీరు భయాలు కామనలు అన్ని పెట్టుకుని సంసారాన్ని దాన్ని మీరు భ్రమించి పెట్టుకున్నారు ఆ సంసారాన్ని జ్ఞానం చేత తిరస్కరిస్తే అప్పుడు ప్రారంభంలో ఏముంది పూర్ణం ఉంది మధ్యలో ఏముంది పూర్ణమే ఉంది కానీ అజ్ఞానం చేత అపూర్ణంగా భాషించింది మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఏముంది మళ్ళీ పూర్ణమే ఉంది పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యత ఇది ఉందంటే బ్రహ్మ తనని తెలియక కంగారుకుడి భయపడి మళ్ళీ తనను తాను తెలుసుకుని సర్వము తానే అని తెలుసుకుని తానే నిలిచి ఉండెను అన్నట్టు ఇది కాబట్టి ఆ మంత్రానికి అర్థమేమిటో ఈ మంత్రానికి కూడా అర్థము అది త్ర బ్రహ్మేత్య పూర్ణమద ఇది ఆ మంత్రంలో బ్రహ్మాన్ ఉంది అక్కడ బ్రహ్మాని మంత్రం ప్రారంభమై నడిచిందే అదే ఇక్కడ పూర్ణమద అని ప్రారంభమై నడిచింది ఉంటే భాష తప్ప తత్వం ఒకటే ఆ మంత్రంలో ఏం చెప్పారు బ్రహ్మ కంటే భిన్నంగా భాషించిన సర్మము బ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు ఉన్నది బ్రహ్మ ఒక్కటి ఏ అని చెప్పారు అక్కడ ఆ మంత్రంలో ఇక్కడ అదే చెప్పారు ఇక్కడ కూడా నేను నా ఎదురకుండా అది అని భాషించింది ఆ రెండింటి యొక్క ఐక్యము లేదా నేను ఆ తతి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే జగద్రూప జగద్రూపంగా అనే భేదము కల్పితము ఆ భేదాన్ని తిరస్కరించి తత్మ పదార్థముల యొక్క ఐక్యమును బ్రహ్మ తెలుసుకున్నాడు ఇక్కడ పూర్ణమదహ మంత్రం యొక్క తాత్పర్యం కూడా అదే ఆ మంత్రములోని బ్రహ్మపదము యొక్క అర్థమే ఈ పూర్ణమదహ అనే వాక్యమునకు అర్థము ఇదం పూర్ణము బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్స అర్థ ఆయన శంకర్లు దాన్ని చాలా పకడ్బందీగా చెప్పుకుంటూ వస్తున్నారు పూర్ణమదహ అని ఉంది కదా పూర్ణమద అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మ అని అర్థం బ్రహ్మ ఆ మంత్రంలో బ్రహ్మ అని కదా పూర్ణమద అంటే అదే అర్థం బ్రహ్మ అంటే నిరుపాధికమైనటువంటి బ్రహ్మ ఇక్కడ కూడా అలాగే చెప్పుకున్నాము ఉపాధి లేనిది ఉపాధి పెడితే పూర్ణమిదమైనది అది పూర్ణమద ఇంకా ఇదం పూర్ణం అంటే ఏమిటి ఇదం పూర్ణమన్నంగా ఇక్కడ పూర్ణమద పూర్ణమిదం అంటే అక్కడ ఏమన్నాము బ్రహ్మానని ఆ బ్రహ్మే కదా మరి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత అన్నామే ఈ జగత్తు సృష్టికి పూర్వము ఈ బ్రహ్మగా ఉండెను అని అన్నామే అక్కడ జగత్తు ఉపాధిని పట్టుకొచ్చారు కాబట్టి ఆ వాక్య భాగము పూర్ణమిదం అనే దానితో సరిదూగుతున్నది తథాచు శృత్యంతరం అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిషం మొత్తం అంతా చెప్పేశారు అర్థం ఇంకొప్పుడు ఉంటే టైప్ చేసుకొస్తున్నారు ఇదే విషయాన్ని ఏమి తేడా ఏమీ లేకుండా ఇంకొక శృతి కూడా చెప్పింది ఈ శృతి కఠోపనిషత్తు కా అంటే కఠోపనిషత్తుంది తథా చుష్ంతరం ఇంకోటి కూడా సం ఇలాగే చెప్తుంది ఏమని యదేహ తదముత్రిహ ఇది అక్కడ ఆ వాక్యానికి ఆ వాక్యం ఏంటంటే పై పైన చూసినప్పుడు ఇక్కడ ఏది ఉందో అక్కడ కూడా అదే ఉంది అక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది అది వాక్యం ఇక్కడ అంటే జగత్తు ఇదం అక్కడ అంటే పరోక్షమును చెప్పే తత్ అది అక్షరం అక్కడ కూడా అలాగే అధహ అంటే అలాగే చెప్పుకున్న పరోక్షాభిధాయి బ్రహ్మాని కాబట్టి యదేవ ఇహ అంటే ఇదం ఇదం అనమాట దేవేహ తదముత్ర అది అక్కడ ఉన్నది అక్కడ అంటే పరోక్షముగా మన చేత భావన చేయబడే నిరుపాధిక బ్రహ్మ ఇదం అంటే పరిచ్ఛిన్నముగా మన చేత భావన చేయబడే సోపాధిక బ్రహ్మ తెలుస్తుందండి ఈ సోపాధిక బ్రహ్మయే ఆ నిరుపాధిక బ్రహ్మ ఆ నిరుపాధిక బ్రహ్మయే ఈ సోపాధిక బ్రహ్మ అని కఠోపనిషత్తులో మంత్రం చూడండి శంకర్లు ఎలా చెప్పారు విచేతనే మంత్రాలకి లూజ్గా అర్థం చెప్పకూడదు కాంటెక్స్ట్ చూసి చెప్పాలి అయితే సందర్భాన్ని బట్టి ఒక రకంగా చెప్పచ్చు ఈ మంత్రాన్ని పూజ్య స్వామీజీ కోట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మంత్రాన్ని ఇంకో సెన్స్లో కొట్ చేస్తారు అయితే అయితే ఏమంటారంటే నువ్వేదో యజ్ఞాలు యాగాలు చేసే స్వర్గానికి వెళ్తావు కదా ఈ సంవత్సారం మళ్ళీ అక్కడ అంతా అలాగే ఉంటుందిగా అని ఇది కోట్ చేస్తారు అయ్యా ఎందుకంటే నువ్వు స్వర్గానికి అనగానే ఓ డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది స్వర్గం అంటే నాన్ స్టాఫ్ పార్టీ ఇంగ్ అనేది అంతే కదా మరి స్వర్గం అంటే ఇప్పుడు పార్టీ ఉంది ఇంకా పార్టీ కొనసాగితే బాగుండు అని మీకు అనిపిస్తుంది ఆ ఉత్సాహాన్ని బట్టి కానీ రాత్రి పన్నెండు ఏళ్ళు పార్టీకి పార్టీ కట్టేయాలి లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇంటికి వెళ్ళాలి రేపు ఆఫీస్కి వెళ్ళాలి అదేదో భయం వేసి ఆ పార్టీకి అక్కడ తోటి ఇష్టం లేకున్నా బంధు పెట్టేసి పడుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తారు నిద్ర పట్టినా పట్టకపోయినా అది ఇక్కడ అదే స్వర్గంలో అయితే అలాంటి బెంగలే ఉండవు పార్టీ కొనసాగించుతో ఉండొచ్చు అది స్వర్గం యొక్క ప్రత్యేకత కాబట్టి వీడు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళాడు ఏమండి ఆ స్వర్గంలో కూడా ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ మీరు ఎప్పుడు ఏ ఎప్పుడు స్వర్గానికి వెళ్ళినా ఒక డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది వీళ్ళ దృష్టి ఎంతసేపు భోగ ఉంటే డ్యాన్సే ఏదో సంథింగ్ తిండమైనా ఒకటి తాగడమైనా ఒకటి గంతడమైనా ఒకటి అంతే కదా భోగ ఉంటే అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది సీటు కూడా ఉంటుంది మంచి ఫ్రంట్ రోలో సీటు కూడా ఉంటుంది అబ్బా స్వర్గం అంటే ఇంత అద్భుతంగా ఉందని వీడు అనుకుని ఈ లోపల ఈ లోపల డ్యాన్స్ నడుస్తూ ఉంటే ఇంద్రుడు వస్తున్నాడు ఆ డ్యాన్స్ చేస్తున్నాడు చాలా మర్యాదపూర్వకంగా డ్యాన్స్ నువ్వు కొద్దిసేపు ఆపి ఆయనకి దారిస్తున్నాడు ఆయన ఇలా ఇటు చూసుకుంటూ వెళ్తాడు వీడు లేచి నిలబడాలి లేచి నిలబడాలి లేచి నిలబడకపోతే వీడిని మళ్ళీ భూలోకానికి తోసేస్తాను వీడు లేచి నిలబడాలి ఇక్కడ ఎలాగో అక్కడ అంటే సదముత్ర ఏమైంది అని ఆయన అలా చెప్తారు అది అంటే ఆ కాంటెక్స్ట్ లో అలాగే కోట్ చేస్తారు బట్ ఈ కాంటెక్స్ట్ దాని యథార్థమైన కాంటెక్స్ట్ అయితే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అత అధశబ్దవాచ్యం పూర్ణం బ్రహ్మా తదేవా ఇదం పూర్ణం థం నామోపాధి సంయుక్తం అవిద్యా ఉద్భుతం కాబట్టి అధహ అనే శబ్దము చేత చెప్పబడిన ఏ పూర్ణ బ్రహ్మ గలదో నిరుపాధిక పూర్ణ బ్రహ్మగలదో అదే పూర్ణ బ్రహ్మ ఇప్పుడు నామరూపాత్మకమైన జగత్తుగా ప్రకటమై కార్యబ్రహ్మగా ఉన్నది ఉద్రిక్తం అంటే ఉదయించినది ఇది ఎలాగంటే నిరుపాధికమైన ప్రకాశము ఆ సినిమా తెర మీద అనేకానేకములైన నామరూపములుగా ప్రకటమైనది అన్నట్టు సంథింగ్ లైక్ దాట్ ఏమండి కాబట్టి నామరూప ఉపాధులతో కూడాలి నామరూపాలు పెట్టాలి దాన్ని ఇప్పుడు మీరు గమనించండి మీకు సినిమా తెర మీద ఓ నామాన్ని ఓ రూపాన్ని చూస్తారు నామరూపాలు కలిసి ఉంటాయి సో ఆ నామరూపాలను చూస్తారు ఈ నామరూపాలు వాస్తవంగా ఆ సినిమా తెర మీద ఉన్నాయా లేకపోతే అక్కడ సినిమా తెర మీద యథార్థంగా ఉన్నది ఏమి అని మీరు కొంత విమర్శ చేయొచ్చు దీన్ని నేను చెప్పాను నేను మీరు ఏం విమర్శ చేస్తారో చేయలేదో నాకు కానీ మీరు ఒకసారి విమర్శ చేయండి దాని గురించి ఇప్పుడు సినిమా తెర మీద మీకు కనుక కనపడుతున్నాయి కదా మీకు కనపడే సినిమా తెర మీద కనపడే నామరూపాలు ఇప్పుడు ఆ సినిమా వాడు ఎవరో ఉంటాడు వాడు డ్యాన్స్ ఏదో చేస్తూ ఉంటాడు పూర్వం ఈ సినిమా హీరోలు డ్యాన్స్ చేస్తే వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారు వాళ్ళు కనకాయి గెద్దులు వేస్తున్నట్టు పిచ్చి వేస్తున్నట్టుగా ఉండి అయినా మరి జనం అదే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసేదేమో మరి అలా అనుకోవాలి లేకపోతే చాలా సందర్భంగా ఉంటాయి వాట్ ఎవర్ వాళ్ళు ఏదో గెంతులు వేస్తున్నాడు అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు ఇది అది అని ఉంటుంది అవన్నీ యథార్థంగా ఉన్నాయా లేవు కానీ అవన్నీ ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆ ప్రాజెక్టర్లో ఉన్నప్పుడు నిరుపాధికమైన ప్రకాశము తీరా సినిమా తెర మీదకి వచ్చేప్పటికీ అనేకములైన ఉపాధులతో కూడిపోయి ఆ సినిమా తెరలో ఉన్న ప్రపంచం ఒక పెద్ద ప్రపంచమే భాషిస్తుంది అక్కడ ఆ ప్రపంచంలో ఈ ప్రకాశము ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఆ ప్రపంచంలో ప్రకాశం ఉండడం కాదు అసలు నిజానికి ప్రకాశంలో ప్రపంచం ఉంది ఫస్ట్ సెకండ్ ఏమిటి ప్రకాశంలో ప్రపంచం లేదు అది సెకండ్ థర్డ్ ఏమిటి ఉన్నది ప్రకాశము మాత్రమే అది అది స్టెప్స్ ఆ స్టెప్స్ అన్నీ ఇప్పుడు పూర్ణమద పూర్ణమిదం ఆ ప్రకాశంలో ఆ ప్రకాశం వచ్చి ఈ ప్రపంచంలో ఉంది ఏమంటాయి అది ఫస్ట్ స్టెప్ నేను ఇందాక చెప్పినట్టే ఆ ప్రకాశం వచ్చి ఈ సినిమా ప్రపంచంలో ఉంది వ్యాపించి ఉంది పైగా ఆ ప్రకాశం వచ్చి వ్యాపించి ఉంది పూర్ణమద పూర్ణమిదం ఇప్పుడు మీరు విమర్శ చేయడం ప్రారంభించండి విమర్శ చేస్తే ఈ ప్రకాశం వచ్చి దీంట్లో ఉండడం కాదయా ఇది ప్రకాశమునందు భాషిస్తోంది వాస్తవంగా భాషిస్తోందే కానీ దీనికి దీనికి ఉనికి లేదు ఉన్నది ఆ పూర్ణమే అని మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఏమొస్తుందంటే ఈ సినిమా ప్రపంచమంతా ప్రకాశంలో ఉంది వాస్తవంగా లేదు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని వాస్తవంగా లేదు మరి ఇదంతా వాస్తవంగా లేకపోతే మరి ఉన్నదేమిటిరా అంటే పూర్ణమేవా అన్ని స్టెప్స్ వచ్చేసి చూడండి అలాగే ఇక్కడ సో ఆ విధంగా సరళంగానే ఉంది తస్మాదేవా పరమార్థస్వరూపాసమానం ఇంకా ఇప్పుడు తెలుగులో ఎక్కువ ఛాతస్థంగా పేరాలు పేరాలు రాయలేదు కానీ మొత్తం విషయమంతా వచ్చి ప్రయత్నం జరిగినట్టుగా ఉంది చూడండి అంచేతమే తస్మాదేవా అంచేతనే ఈ పరమార్థ స్వరూపము కంటే ఇతరమా అన్నట్టుగా భాషిస్తుంది మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మీకు సినిమా చూస్తూ ఉంటారు మీరు ప్రకాశాన్ని చూస్తున్నాను అనే అనుభవం కలుగుతుందా మీకు లేక ఒక నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నాను అనే అనుభవం కలుగుతుందా అంటే నామరూపాత్మకమైన ప్రపంచమే చూస్తున్నానని అనుభవం కలుగుతుంది పైగా ఈ నామరూపాత్మక ప్రపంచమే సత్యం అనే అనుభవం కూడా కలుగుతుంది పైగా దీనికి మూలంలో ప్రకాశం అవటం ఉందనే ఆలోచన కూడా మీకు రాదు తుషారా ఎంత ఈ ఈ సినిమా ఈ టెక్నాలజీ కూడా చాలా మనిషిని చాలా ట్రబుల్కి గురించి వస్తుంది మనమేమో చాలా టెక్నాలజీ చాలా గొప్పదని అనుకుంటాం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది నేను ఒక ఇంటికి వెళ్ళాను చాలా ఇంట్లోకి వెళ్తూ ఉంటాను ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏమైనా వాళ్ళ వాళ్ళ వసాలు లెక్క పెడతామని అభిప్రాయం అలా చేయడం తప్పది అయితే మన కళ ముందు పడుతూ ఉంటాయి వద్దన్న నేను వచ్చానని హాల్లో సత్సంగం పెట్టుకోవాలని ఆ గృహస్థుల యొక్క కోరిక సత్సంగానికి వెళ్ళినప్పుడు అయితే హాల్లో టీవీ ఉంది ఆ టీవీ ముందు వాళ్ళ మనవాడు ఇలా కాళ్ళు తాత కూర్చుని టీవీ చూసుకుంటున్నాడు ఆ టైంలో ఏదో కార్టూన్ చూస్తున్నాడు కార్టూన్ కార్టూన్ పూర్వం ఏదో వరగట్టో పోగంటో ఏదో వచ్చింది అలాగే వస్తుంది కార్టూన్ ఆ కార్టూన్ చూస్తున్నాడు మీకు సత్సంగీయులందరినీ లేవనైతే అక్కడికి వెళ్ళి నన్ను అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి చేయాలంటే ఈ కాఫూను ఇదేలాగా అది కట్టద్దామని ట్రై చేస్తే వాడు ఆ కుర్రాడు ఒప్పుకోలేదు ఏజ్ ఎంతో తెలుసిన త్రీ వాడు ఒప్పుకోలేదు ఇంతకీ ఏం చేయాల్సి వచ్చిందంటే ఆ హాల్ వదిలిపెట్టేసి ఆ చిరుగ్గా ఉన్నటువంటి పక్క రూమ్ కూర్చొని సత్సంగం చేయాల్సి నేను ఏం చేస్తానంటే వెళ్ళక ముందు బెట్టి చేస్తాను ఇప్పుడు ఎందుకు వెళ్ళిన సత్సంగం లేదు లేదో ఇక్కడ చేస్తా ఇలా వెళ్ళాక ఇంకా బెట్టి చేయను అదేదో సత్సంగం పూర్తి చేసుకుని రావాలి పాపం పది మందిలు వచ్చారు లేదా వీళ్ళందరినీ మీరు ఆ కురానికి డిస్టర్బ్ చేయకండి రిఫార్మ్ చేయదే తర్వాత మీరు ప్లాన్ చేసి చేతులు కానీ ప్రస్తుతానికి వచ్చి ఇక్కడ కూర్చోండి తలుపులు వేసేసి ఇక్కడ కూర్చొని సత్సంగం నడిపించేసి వాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు చెప్పారు పిల్లవాళ్ళని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ మనస్సు చెడిపోతుంది వాళ్ళ అస్తమానం అక్కడే ఉంటున్నారు వాళ్ళు చదువు సంజే రాదు ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి బుద్ధిమంతులను మనం అనుకోవడమే వాళ్ళు బుద్ధిమంతులు కానీ ఏమీ కాదు అంటో ఒక పెద్ద ఆవేదనని వ్యక్తం చేశారు అప్పుడు నేను అనుకున్నా మీరంత ఆవేదన పడకండి ఏదో ఒక ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రారంధాధీనంగా వాళ్ళు పెరుగుతారు వాళ్ళు ఏదో ప్రారంభం తెచ్చుకుని వస్తారు మనమే నిర్మాణం చెయ్యము అట్లా అర్థాహీనంగా వాళ్ళు బాగానే పెరుగుతారు మనకంటే స్మార్ట్ వాళ్ళు మనం ఏమీ తెలియకుండా అజ్ఞానంలో మనం ఉండేవాళ్ళం వీళ్ళు చాలా స్మార్ట్ అలా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి వాళ్ళు బాగానే పెరుగుతారు అన్న మంచి విషయాలు కూడా నేర్చుకుంటారు మీరు చింత చేయొద్దని నేను ఓదార్చాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఈ స్క్రీన్కి కట్టుబడిపోయినాడు రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు స్క్రీన్ చూస్తూ బతికేస్తున్నాడు యావరేజ్ మనిషి స్క్రీన్ కేజ్ చూస్తూ ఉండి చెవితో మాట్లాడుతూ ఉన్నాను చూపు రూపము నా రూపము నా సెల్ ఫోన్ అందులో ఇప్పుడు లేటెస్ట్ సెల్ ఫోన్స్ చాలా అడ్వాన్స్డ్ సెల్ ఫోన్స్ వచ్చాయి మీరు ఎలా చూస్తూ మాట్లాడచ్చు ఇక్కడ ఇంకా టీవీ ఏదో చూడచ్చు ఏదైనా క్రికెట్ కూడా ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మాట్లాడుతూ ఉండొచ్చు ఏవేవో చూస్తూ ఉండొచ్చు మాట్లాడుతూ ఉండవచ్చు మల్టీ టాస్కింగ్ బాగా పెరిగిపోయింది దాంతో People are going crazy and, and therefore psychological problems unyosed tonight. Turn to physical problems just tonight. So people are facing a samsara. A huge problem is there. So this problem is, that is, in the name of the prapanyam satyam and the brahmapaduta. Then, if you don't have any progress, then you can take the soul to the soul and the soul. దీనివల్ల వచ్చింది నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను మంచిది కాబట్టి పరమార్థ స్వరూపాత అన్యదివ ప్రత్యవ భాసతే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు సినిమాకు వెళ్ళారంటే అదంతా సత్యమని అనిపిస్తుంది పరమార్థమైన ప్రకాశం వేరేగా దాని దాని మాటే వద్దు మీకు దానికంటే ఇదంతా భిన్నమని అనిపిస్తుంది అలాగే మన సంసారం కూడా ఇదంతా సత్యమని అనిపిస్తుంది ఆ పరమాత్మ చైతన్యమే సత్యము ఇదంతా కూడా భాషించేదే కానీ ఇది యథార్థం కాదు అని అనిపించదు అంత పెద్ద అజ్ఞానంలో మనం ఉంటాము తదత్మానమేవా పరం పూర్ణం బ్రహ్మ విదివా అహమదూర్ణం బ్రహ్మాస్ పూర్ణమాదాయ తిరస్కృత్య అపూర్ణస్వత్యాకృతీసంపర్కజా ఏతయా బ్రహ్మవిద్యయా పూర్ణమే కేలమవశిష్యోక్తమత్ ఈ వాక్యం రేపు పూర్తి చేద్దాం రేపు కదండి నెక్స్ట్ క్లాస్లో పూర్తి చేద్దాము ఆ తర్వాత ఇప్పుడు ద్వైతాద్వైతవాదం మొదలవుతుంది అంటే మీకు ద్వైతాద్వైతానికి ఆల్రెడీ ఓపెనింగ్ వచ్చింది చూడండి పూర్ణమదహాద్వైతము పూర్ణమిదం ద్వైతము రెండు కలిపి పెట్టుకోవాలి మనం అది కరెక్టే ఇది అది పూర్ణమే ఇది పూర్ణమే అన్నారు కాబట్టి అది సత్యమే ఇది సత్యమే అంటే ద్వైతాద్వైతమై కూర్చో అది అద్వైతం సత్యమే ఇది ద్వైతం సత్యం ఆ వాదాన్ని లేవనెత్తి దాని మీద కొంత ఖండన మంచి విచారం ఉన్నది ఈ విచారం అంతా పూర్తయిన యొక్క ఉపాసన అబ్బో చాలా గొప్ప ఖండ గొప్ప బ్రాహ్మణాన్ని మనం ప్రారంభించాలి ఓం పూర్ణం